పదమూడవ అధ్యాయం క్షేత్ర విభాగ విభాగయోగము జీవుడు తన్ను తాను మార్చుకునే సాధన తన గురించి తన దృష్టి కోణం మార్చుకోవడం నేను ను బ్రహ్మగా మార్చుకునే ప్రక్రియ భగవద్గీతలోని విషయం అని మనం ఇదివరకే చూశాం జీవుడి తత్వం పరమాత్మతత్వం మొదటి పన్నెండు అధ్యాయాల్లో తెలుసుకున్నాం ఇప్పుడు సాధకుడు అభ్యాసం చేయాల్సిన సాధన మార్గమేమిటి అని పదమూడవ అధ్యాయం నుండి చివరి వరకు చెప్పబడుతుంది ఈ ఆరు అధ్యాయాల సముదాయాన్ని సాధనషట్కం అంటారు వేదాంత శాస్త్రంలో మిగతా శాస్త్రాల్లో వలనే వస్తు వివేచనం విడమరచి పరిశీలించడం చూస్తాం వస్తువు విషయం జీవుడు బ్రహ్మ జగత్తు వీటి మధ్య సంబంధం రెండవ అధ్యాయంలోనే అవ్యక్తోయమచింతోయం రెండు ఇరవై ఐదు ఇత్యాది శ్లోకాల్లో జీవుడు సర్వగతుడు నిత్యుడు అని చెప్పబడింది అలాగే అతని రాగద్వేషాలు ప్రకృతిలోని గుణాలు అతన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం ఏడు నుండి పన్నెండవ అధ్యాయాల్లో ఏరమనిర్దేశ్యం పన్నెండు మూడు మొదలైన శ్లోకాల్లో తత్పదార్థమైన బ్రహ్మను ఉర్చి చెప్పారు అవ్యక్తం అచింత్యం లాంటి పదాలు ఇద్దరు విషయంలో చెప్పారు ఇది సాధ్యం జీవుడు సంసారి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నవాడు పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం ఈ రెంటికి ఐక్యం ఎలా చెప్పారు కాబట్టి జీవుని వాస్తవ స్థితి ఏమిటో చూడాలి ప్రయోగశాలలో ఒక మిశ్రణంలో ఏ మూల పదార్థాలు ఉన్నాయి అని ఎలా విశ్లేషణ చేస్తారో అలాంటి విశ్లేషణ చేయాలి జీవుడు అని మనం భావించే వస్తువులు ఏ ఏ పదార్థాలు ఉన్నాయో విశ్లేషించాలి ఈ విశ్లేషణే పదమూడవ అధ్యాయంలో చూస్తాం క్షేత్రం అనగా పొలం ఈ అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్రం అంటే మామూలుగా మనం పంటలు పండించే క్షేత్రమే మన సేద్యానికి తగినట్లు పంట పండినట్లుగా మన కర్మ మంచి చెడు పనులను అనుసరించి ఫలం ఈ క్షేత్రాన్ని ప్రకాశింపచేసేవాడు క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి విభాగం ఈ అధ్యాయంలో ముప్పై నాలుగు శ్లోకాలున్నాయి కొన్ని గ్రంథాల్లో అర్జునుడి ప్రశ్న రూపంలో ఒక శ్లోకం ఆధారంగా ఉంది వీటిలో ఐదు అంశాలు చూడవచ్చు ఒకటి మొదటి ఆరు శ్లోకాల్లో క్షేత్ర క్షేత్రజ్ఞుడు పదాలకు అర్థం రెండు ఏడు నుండి పదకొండు వరకు జ్ఞానం ఏమిటి మూడు పన్నెండు నుండి పదమూడు వరకు జ్ఞేయం అనగా తెలియదగినదేది నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై మూడవ శ్లోకం వరకు ప్రకృతి పురుషుడు పరమాత్మ అంటే ఏమిటి ఐదు ఇరవై రెండవ శ్లోకం నుండి చివరి వరకు సాధకుడు ఎలాంటి అభ్యాసం చేయాలి అని రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి చెప్పిన సాధనలే ఇక్కడ కూడా చెప్పబడ్డాయి చివరి శ్లోకం क्षेत्रुड़े वक्तुड़ता मोदी श्लोकृष्णुषु క్షేత్రజ్ఞ ఇది తద్విధ ఈ శరీరాన్నే క్షేత్రమంటారు దీన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని శ్లోకార్థం చాలా సులభంగా కనిపిస్తుంది కానీ దీన్ని విచారించాలి మనం ఏదైనా వస్తువును తీసుకుని ఇది పుస్తకం ఇది పెన్ను ఇది కుర్చీ అన్నప్పుడు ఇది అనేది మన చేత తెలియబడేది అంటే నేను వేరు కుర్చీ వేరు తెలియబడేదంతా నాకంటే భిన్నమైనది ప్రపంచంలో అన్ని వస్తువులు మన చేత తెలియబడేవే మనకంటే వేరైనవే ఒకసారి మన దేహాన్నే పరిశీలిస్తే చేయి కాలు వీటిని నా చేయి అంటుంటాం అంటే నాచే చూడబడేవి నాకంటే భిన్నమైనవి అని అర్థం వస్తుంది అలాగే జ్ఞానేంద్రియాలు నా నా ముక్కు ఈ విధంగా ఒక ఇంద్రియం లేదా ఇంద్రియాలు పనిచేయకున్న నేను ఉంది మరి నేను అని భావించేదేమిటి అంతఃకరణమా అంటే అది కూడా దృఢమైనదే అంతఃకరణం మనస్సు మనం తినే అన్నం వల్లనే పెరిగేది అందువల్ల మనస్సు కూడా నేను కాదు అని వేదాంత ప్రతిపాదన ఆధునిక సైకాలజీ మనస్సే నేను అనవచ్చు వేదాంత శాస్త్రం ఎందుకు భిన్నంగా చెబుతుంది పై శ్లోకం ఇదం శరీరం ఈ శరీరం అంటుంది అనగా ఇది నీవు కాదు అని ఒక మాటలో చెబుతుంది ఇంతవరకు ఈ దేహమే నేను అనే భావనలో ఉన్నవాడికి ఇది కూడా మిగతా చూడబడే వాటితో సమానమే అంటుంది చూడబడేదాని పేరు దృశ్యం చూచేదాన్ని దృక్ అంటారు దృక్ ఏది దృశ్యమేది అని విడగొట్టుకుంటూ పోవడమే దృక్ దృశ్య వివేకము ఈ పేరుతో విద్యారణ్యముని ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని వ్రాశారు ఈ శరీరం క్షేత్రం అంటుంది పై శ్లోకం దీన్ని తెలుసుకునేవాడు ప్రకాశింపచేసేవాడు క్షేత్రజ్ఞుడు ఈ దేహాన్ని క్షేత్రాన్ని చూసేవాడు అనే మాటతో దీన్ని గమనిస్తూ కూర్చునే మరో వ్యక్తి అని ఆ చూసే వ్యక్తికి చూడడమే అనే ఒక క్రియ ఉన్నట్లు చెప్పడం అవుతుంది కానీ ఆ క్షేత్రజ్ఞుడు అనేది క్షేత్రంలో ఉన్న కేవల చైతన్యమే ఈ క్షేత్రమే నేను అనుకుంటూ తదాత్మ్య భావం అదే నేను అనుకోవడంలో ఉంటే జీవుడు ఈ క్షేత్రమంతా దృశ్యమే అని తెలుసుకోవడం క్షేత్రజ్ఞుడు కావడం అంటే కేవలం జ్ఞ మాత్రం అంటే తెలివి లేదా చైతన్య మాత్రంగా ఉండడం దీన్ని సాక్షి చైతన్యం అని వేదాంతంలో అంటారు సాక్షి అంటే దేన్నో చూస్తున్న వ్యక్తి అని భావించరాదు ఇది కేవలం అంతఃకరణాన్ని భాసింపచేసే చైతన్యం అంతఃకరణం మనస్సు ప్లస్ చైతన్యం సాక్షి ఈజ్ ఈక్వల్ టు సంసారి లేదా జీవుడు అంతఃకరణం అంశం తీసివేస్తే కేవలం సాక్షిగా మిగులుతాడు నేను చేస్తున్నాను నేను సంతోషంగా ఉన్నాను అని కర్తృత్వ భోక్తృత్వ భావన అంతఃకరణానికి చెందినది కానీ జీవుడు చైతన్య రూపుడైనప్పటికీ నేను సుఖీ నేను దుఃఖీ అని భావిస్తుంటాడు అంటే అంతఃకరణానికి చెందిన ధర్మాలను గుణాలను తన ధర్మాలుగా భావిస్తుంటాడు ఇలా భావించడం ఒకదాని ధర్మాలు ఇంకొకదానిపై ఉంచడం అధ్యాస సూపర్ ఇంపోజిషన్ అంటారు दीन वलने मनि क्लेशवता रेडव श्लोक मुख्यमंत्री क्षेत्रज्ञा विधि सर्वक्षेत्रुभारत क्षेत्र क्षेत्र मत मम अलो అన్నే జీవ శరీరాలలో క్షేత్రజ్ఞుడను నేనే పరమాత్మ అని తెలుసుకో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెంటి జ్ఞానమే సరైన జ్ఞానం అని నా నిశ్చయం అని తాత్పర్యం ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే పైన చెప్పినట్లుగా సాక్షిగా చూస్తూ ఉన్నవాడు కాదు సాక్షి అనే పదంలో కర్తృత్వం లేదు అని పైన చూశాం సాక్షి అంటే కేవలం విషయాన్ని ప్రతిఫలింపచేసే చైతన్యం పరమాత్మ అసంసారి అపరిచ్ఛిన్నం దేశకాల పరిమితి లేనిది జీవుడేమో సంసారి పరిచ్ఛిన్నుడు అయినా శ్రీకృష్ణుడు ఈ క్షేత్రజ్ఞుడు అంటున్నాడు మరి పరమాత్మకు మనలాగే సంసారిత్వం వర్తిస్తుంది అంతేగాక అన్ని శరీరాలలో ఉన్నాను అన్నప్పుడు నానాత్వం కూడా వస్తుంది అందుకే ఇక్కడ అన్ని శరీరాలు అనే ఉపాధులలో చైతన్య రూపంలో ఉన్నాను అనే అర్థం చెప్పుకోవాలి ఉపాధులు పోగానే శుద్ధ చైతన్యమే జ్ఞానస్వరూపమే మిగులుతుంది పాత్రలో ఉన్న ఆకాశం మహాకాశం రెండు ఒకటే అనేది ఉదాహరణ కుండలు లేదా పాత్రలు నశించగానే ఆకాశం ఒకటే మిగులుతుంది క్షేత్రంలో ఉన్న వస్తువులు క్షేత్రం యొక్క పూర్తి వివరాలేమిటి అని ఐదు ఆరు శ్లోకాల్లో చెప్పారు పంచమహాభూతాలు పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం అహంకారం నేను అనే భావన బుద్ధి అవ్యక్తము లేదా మాయ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఇంద్రియాలచే గ్రహింపబడే శబ్దాది విషయాలు ఇవన్నీ క్షేత్రము ఐదవ శ్లోకం మహాభూత్యహంకారో బుద్ధిరవ్యక్తమే చోచరా అంతేగాక అంతఃకరణ భావాలైన కోరిక ద్వేషము సుఖము దుఃఖము చేతన అనగా అంతఃకరణలో ఏర్పడే ఆలోచనలు ధృతి अनग विलपवर्टंटी धरचे शक्ति इवनकू क्षेत्रमे आरव श्लोक इच्छावेशघातना धृति सृत छंदो ब्रेन इवन दृश्यकोटी चूड़बड़े वस्तु राशिवे ने ग्रहिपबेवे వీటన్నింటినీ ప్రకాశింపచేసే చైతన్యమే క్షేత్రజ్ఞుడు పరమాత్ముడు మన అంతఃకరణలో సాక్షిగా ఉంటూ మనం చేసే పనులను చూస్తుంటాడు అనేది పౌరాణికులు చెప్పే విషయం అందరినీ ఉండడం పరమాత్మ పని కాదు స్వర్గం నరకం అనేవాటిని వివరించే సందర్భంలో పౌరాణికులు చెప్పిన విషయాలవి క్షేత్రజ్ఞుడు అంటే కేవల చైతన్యం అంతఃకరణ ధర్మాలు నావి అని అనుకుంటున్నప్పుడు జీవుడు అంటారు అతడే సంసారి జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు అంతఃకరణ ధర్మాలు నావి కాదు అనుకున్నప్పుడు శుద్ధ చైతన్యం ఇతడే ముక్తుడు జనన మరణ చక్రం నుండి బయటపడినవాడు అంతఃకరణ ధర్మాలు నావి అనడానికి కొంత అభ్యాసం అహంకార మర్దనం సెల్ఫ్ నెగేషన్ కావాలి పైన చెప్పుకున్న దాన్ని బట్టి ఎవరైనా ఒక వితండవాదం చేయవచ్చు సరే నేను చైతన్యం అని తెలుసుకున్నాను తర్వాత ఏమిటి అని అడగవచ్చు అలా అడిగిన వాడికి ఇంకా తెలియలేదు అనే అర్థం అతనిలో నేను అనే భావన స్ఫుటంగా ఉంది అవిజ్ఞాతం విజానతాం అని కేనోపనిషత్తు చెప్పినట్లు నాకు తెలుసు అనేవాడికి ఇంకా తెలియలేదని అర్థం ఇంకా అభ్యాసం కావాలి కొన్ని గుణాలు అలవర్చుకోవాలి ఆ గుణాలేమిటి అనే విషయంపై ఈ క్రింది శ్లోకాలు జ్ఞానం గురించి చెప్పినవి జ్ఞానం ఏమిటి అని ఏడవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకం వరకు చెప్పబడింది ఇక్కడ జ్ఞాన సాధనకు ఉపకరణాలు చెప్పబడ్డాయి ఉపకరణాలు కాబట్టి వీటిని ప్రశంసిస్తూ జ్ఞానం అంటున్నాడు శ్రీకృష్ణుడు ఆ లక్షణాలు లేదా ఉపకరణాలు ఇవి ఏడు ఎనిమిది శ్లోకాల్లో అమానిత్వం అదంభిత్వం అహింస శాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఇవన్నీ ఏడవ శ్లోకంలో ఇంద్రియాథేషు వైరాగ్యం అనహంకారం ఈ రెండు ఎనిమిదవ శ్లోకంలో क्षातिराजव आचार्योपास शौचं स्थत्म गर्व लेको अदम भिव అనగా డాంబిక స్వభావము లేకపోవడం నేను ధార్మికుడునని జెండా పట్టుకుని చెప్పడం అహింస ప్రాణులకు ఎట్టి పీడను కలిగించకపోవడం శాంతి ఎదుటివాడు అపరాధము చేసినప్పటికీ ఓర్పుతో ఉండడం ఆర్జవం రుజుస్వభావం ఆచార్యోపాసనం విధింపబడిన ప్రకారం గురువు దగ్గర విద్యను అభ్యసించడం శౌచం బాహ్యశుద్ధి అంతఃకరణశుద్ధి స్థైర్యం మోక్షమార్గమందుగట్టిగా నిలచి ఉండడం ఆత్మవినిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియ విషయాలలో వైరాగ్యం అనహంకారం అహంకారం లేకపోవడం జన్మ మృత్యువు ముసలితనము వ్యాధులలో దుఃఖం ఉంది అని గమనించడం ఇది దూషదర్శనం అంటారు ఇవన్నీ అనిత్యాలని భావించడం వల్ల వైరాగ్యం కలుగుతుంది ఆసక్తి अनभिस्वंग तुमद्लोक अव्यभिचारिणी भक्ति विविध देश सेव तत्वज्ञानार्थदर्शनं तत्वर्शन पद पदकोड़ श्लोका ंद्रििया वैराग्यमनहंकार जन्म पुत्रदार मृत्युजरा व्यादुखदादर्शनमशक्तिरनिस्वंग ष्टपपत्तिषु मई जान्योगिणी अशक्ति असक्ति इंद्रिय विषय प्रीति लेकिन అనభిష్వం ఏదైనా విషయంపై అత్యంతమైన పట్టుదల ప్రీతి ఉండడం అభిస్వంగం అది లేక నేను లేను అనే భావన భార్యా పిల్లలు మొదలైన వాటి ఈ భావన లేకపోవడం అనభిష్వంగం సమచిత్తం సుఖ దుఃఖాల సమభావనతో ఉండడం భగవంతు అనన్యోగంతో అనగా పరమాత్మతత్వమే తెలుసుకోవాలి అనే భావనతో ఉండడం వివిత సేవిత్వం ఏకాంత స్థలమునందు ఉండడం సాధనకు యోగ్యమైన ప్రదేశంలో ఉండడం అధ్యాత్మ ज्ञा नित्य आध्यात्में आत्म गुरी अचिंत इन तत्व्ञाथ दर्शन आध्यात्म शास्त्र प्रयोजना ब्रह्च इधे मुक्ति साधनमें ग्रह चवनी ज्ञान साधना का प्रशंसापूर्वक జ్యం జ్ఞేయం అనగా తెలుసుకునదగినది ఇది తెలుసుకునవలసింది కూడా జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామితమశ్ను అదిమత్పరం బ్రహ్మ నే పన్నెండవ శ్లోకం జ్ఞేయం యత్ తత్ ఇవన్నీ నపూంసకలింగ శబ్దాలు ఇలాగే మిగతా శ్లోకాల్లో వాడబడిన నపూంసకలింగ శబ్దాలు పరబ్రహ్మను సూచిస్తాయి పరబ్రహ్మను స్త్రీలింగ పుంలింగాల్లో సూచించరని చెప్పుకున్నాం ఈ జ్ఞేయాన్ని తెలుసుకోవడం వల్ల అమృతాన్ని పొందుతాడు అని శ్లోకార్థం అమృతం అంటే దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించి తీసిన అమృతం కాదు अज्ञा वै मृत्यु अज्ञा मृत्युअ उपनिषदवाक्यम दाने बैठ पड़मे अमृतम अनगान अमृतम अनग आदि लेने परम ब्रह्म इंका इलाटे न सत् नसत् अनगन सत असत्नी अर्थम ఎంతో పటాటోపంతో నడుం బిగించి బ్రహ్మ గురించి చెబుతాను అని అంటూ ఇది సత్ కాదు అసత్ కాదు అనడమేంటి అని ప్రశ్నించుకుని శ్రీశంకరులు దీన్నిలా వివరించారు సత్ అనగా అన్ని దృశ్య పదార్థాల్లోనూ ఉన్నది ఉన్నది అని చెప్పడానికి అవకాశం ఉన్న తత్వం వ్యక్త ప్రపంచమంతా ఇందులో చేరుతుంది బ్రహ్మను ఇది ఫలానా అని ఒక వస్తువును కొమ్ము పట్టుకుని శృంగగ్రాహికయా చూపినట్లుగా నిర్దేశించలేము ఉన్నది అని చెప్పగలిగే ప్రతి వస్తువుకు కొన్ని ధర్మాలు ఉంటాయి అవి జాతి క్రియ గుణం సంబంధం అనేవి ఉదాహరణకు ఆవు అనేది ఒక జాతి చదువుతున్నాడు అనేది ఒక క్రియ ఎర్రని పుష్పం అనేది ఒక గుణం బలం అని ఒక సంబంధం ఇలా ఏదో ఒక ధర్మం ఉంటుంది బ్రహ్మ నిర్గుణం నిరవయవం అవయవాలు లేనిది కావున బ్రహ్మకు పై నాలుగు ధర్మాలు లేవు అంటే అది వస్తుకోటికి చెందినది కాదు నా జాతి గుణములు ఏవీ బ్రహ్మ అందువల్ల ఇది సత్ కాదు అన్నారు బ్రహ్మ సత్ కానప్పుడు అసత్ అవుతుంది కదా అని ప్రశ్న అసత్ అంటే అసలేనిది పుత్రుడు గుడ్రాలి కొడుకు కుందేటి కొమ్ము లాగా శబ్దం మాత్రం ఉండి వస్తువు లేనిది బ్రహ్మ అలాంటిదా అవునంటే మనమందరం నాస్తిక మతంలోకి వెళ్ళిపోతాం మరి ఎలాగంటే ఇంద్రియాలతో చూడగలిగే దానినే మనం ఉన్నది లేదు అంటాం బ్రహ్మ ఇంద్రియాలచే తెలియబడేది కాదు అస్థి ఉన్నది అనడానికి నాస్తి లేదు అనడానికి వీలు లేనిది మనిషికి జాగ్రత్త స్వప్నావస్థ సుషుప్తి అవస్థ స్వప్నం కూడా లేని గాఢ నిద్ర అను మూడు దశలున్నాయి జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ మనకు అంతఃకరణానికి కొన్ని విషయాలు తెలుస్తాయి వీటిని వ్యక్తమంటాము సుషుప్తిలో మనస్సు కూడా సెలవు తీసుకుంటుంది అదొక అవ్యక్తదశ అయినా దాన్ని గుర్తించి తెలివి ఉంటుంది అందువల్లే నిద్ర మేల్కొని నేను సుఖంగా నిద్రించాను అనే జ్ఞానం మనకుంటుంది ఆ అవ్యక్త దశలో కూడా చైతన్యం ఉంది ఈ కారణం వల్ల కూడా అసత్ అనడానికి వీల్లేదు కేనోపనిషత్తు అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాధీ ఒకటి మూడు అనగా అది తెలియబడినది కాదు తెలియబడనిది కాదు అని చెబుతుంది బ్రహ్మ సత్ కాదు అసత్తు కాదు అని అర్థం సత్యము అసత్యము కాదనో ఉందో లేదో అనో అర్థం కాదు శబ్దాలతో చెప్ప జాలనిది అర్థం బ్రహ్మ సరే అనే భావనను నిరాకరించడానికి తర్వాతి శ్లోకం సర్వత పదమూడవదిశిరో ముఖం శ్రుతిమల్లొకేమాృత్యతి దాని హస్తాలు పాదాలు అంతటా ఉన్నాయి అన్ని ప్రాణు హస్తాలు పాదాలు దానివే దాని కన్నులు తలలు నోళ్ళు చెవులు అన్ని వైపులా ఉన్నాయి అన్నింటినీ ఆవరించి ఉన్నది అని తాత్పర్యం అన్ని ప్రాణుల్లోని అన్ని ఇంద్రియాలు దీని ఉపాధులు అనగా వీటి ద్వారా బ్రహ్మ తెలియబడుతుంది ఉపాధి అనేది ఒక మీడియం లాంటిది అన్ని ఇంద్రియాలను అది అన్ని ఇంద్రియాలను అన్ని అంతఃకరణలను భాసింపచేసేది చైతన్యమే ఈ చైతన్యమే బ్రహ్మ అందుకే తర్వాతి శ్లోకంలో సర్వేంద్రియ గుణాభాసం అన్నారు పద్నాలుగవ శ్లోకం అన్ని అంతఃకరణాల్లో ప్రతిఫలించే చైతన్యం దీన్నే చిదాభాసుడు అంటారు బ్రహ్మ చైతన్యమే ఇది వివిధ పాత్రల్లో ఉన్న ఆకాశంలాగా వేరుగా కనిపిస్తుంది కానీ అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒకటే ఇది బ్రహ్మ అన్ని ఇంద్రియాలను భాసింపచేసేదే కానీ సర్వేంద్రియ వివర్జితం పద్నాలుగవ శ్లోకం దీనికంటూ ఇంద్రియాలు లేవు ఇది కేవలం జ్ఞానస్వరూపం అందువల్లనే అసక్తం దేనితోనూ సంబంధం లేనిది తనలో కల్పితాలైన ఇంద్రియాలతో ఎలాంటి సంగమం లేనిది అలాగే సర్వభృతు సర్వాన్ని భరించేది ప్రపంచమంతా ఆ బ్రహ్మచైతన్యమందే ఉన్నది అన్ని వస్తువుల్లోనూ ఉన్నది ఉన్నది అంటూ కనిపిస్తున్నది ఎండమావుల్లో కూడా ఉన్నది అనే భావన ఆ భావనకు ఆధారం కూడా బ్రహ్మచైతన్యమే మిథ్య అంటే బ్రహ్మ నిర్గుణం ఎలాంటి విశేషాలు లేనిది ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేనిది అనే విషయాన్ని మాటల్లో ఇలా చెప్పాలి దీనికి వేదాంత శాస్త్ర లోక ప్రక్రియ చెప్పారు మొదటగా బ్రహ్మ నుండి ప్రపంచం అంతా వచ్చిందని చెప్పడం మాయాశక్తి హిరణ్య గర్భతత్వం మొదలైనవన్నీ తర్వాత ఇవన్నీ కాదు కాదు అంటూ ఒక్కోదాని ప్రక్కకు నెట్టుతూ చివరకు మిగిలేది బ్రహ్మ అని చెప్పడం దృశ్యమయ్యేదంతా సత్యం కాదు అనే మాటనే వేదాంత జగత్తు మిథ్యా అంటారు ఇది ఒక పారిభాషిక పదం జగత్తు మిథ్య అంటే బుద్ధిగా లేదని కాదు సాపేక్షికంగా రిలేటివ్ అనగా బ్రహ్మను గ్రహించినప్పుడు జగత్తు నశిస్తుంది అది కూడా రూపంలోనే కనిపిస్తుంది ఒకవైపు సత్యం కాదంటూనే అదే బ్రహ్మలో కల్పించిన రూపంగా చూడడం ఇది వివరించడానికే పరస్పర విరుద్ధాలైన విశేషణాలు ఈ శ్లోకంలో వాడబడ్డాయి నిర్గుణం గుణభోక్తృ గుణాలను అనుభవించేది అని అన్నప్పుడు బ్రహ్మ నిర్గుణమనేది మనకు తెలిసిందే గుణాలను అనుభవించేది ఎలా అవుతుంది సత్వము రజస్సు తమస్సు అనే గుణాల వల్ల సుఖం దుఃఖం మోహం లాంటి మనోవృత్తులు మెంటల్ కాగ్నిషన్స్ కలుగుతాయి అంతఃకరణానికి సంబంధించిన ఈ వృత్తులన్నీ బ్రహ్మచైతన్యం వల్ల కలిగినవే అందువల్ల గుణాలను అనుభవించేది అన్నారు పదిహేనవ శ్లోకంలో ఇలాంటి పరస్పర విరుద్ధ విశేషణాలనే చూస్తాం అన్ని భూతాల లోపల బయట ఉన్న వస్తువు అన్నారు బ్రహ్మ కేవలం క్షేత్రంలోనే కాదు దృశ్యానికి బయట కూడా ఉన్న తత్వం వందఘటాకాశాలు పోయినా అన్నింటిలోపల బయట ఒకే ఆకాశం ఎలాగో బ్రహ్మతత్వం అలాగా బహిరంతశ్చూచరేవ తదవిజ్ఞేయం దూరస్థం అచరం చరమేవచ అనగా అచేతనం చేతనం ఈ రెండూ బ్రహ్మయే అందువల్ల అవిజ్ఞేయం అన్నారు ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు కావున అది అప్రమేయం ప్రమాణాలకు అందేది కాదు అలాగే దూరస్థం అజ్ఞానులకు దూరమైనది అంతికే చెతత్ విద్వాంసులకు అతి దగ్గరగా ఉంది అనగా విద్వాంసుల స్వరూపమే కొత్తగా పొందేది కాదు చైతన్యమే తమ ఆత్మ అని వారిచే తెలియబడేది తర్వాతి శ్లోకం కూడా ఇలాంటి విరుద్ధ విశేషణాలతో కూడినదే బ్రహ్మలో విభాగాలు లేకపోయినా అది విభాగాలున్నట్లు కనిపిస్తుంది అవిభక్తూ విభక్త స్థితం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అఖండమైన ఖండం లేని అవయవాలు లేని చైతన్యాన్ని మనం భిన్న భిన్న నామరూపాలుగా చూడడమే బ్రహ్మను విభజించడం ఒకే బ్రహ్మను విభజించి చూస్తున్నాం దాని అందే ఆ రూపాలన్నీ కల్పించబడి అందులోనే విలీనమవుతున్నాయి కావున ఈ బ్రహ్మయే సృష్టికి లయకు కారణమంటున్నాం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ తర్వాత శ్లోకం అది జ్యోతిస్సులకే జ్యోతిస్సు అని చెబుతుంది జ్యోతిషామీజ్యోతి పరముచ్యతే జ్ఞానం మ్యం హృది సర్వస్య అంధకారానికి దూరంగా ఉండేది అంధకారాన్ని వెలుగును గ్రహించేది తెలివితోనే దీన్ని ఆత్మజ్యోతి అని బృహదారణ్యకోపనిషత్తులోని జ్యోతిర్బ్రాహ్మణం వివరిస్తుంది అన్నింటినీ భాషింపచేసేది చీకటిని కూడా భాషింపచేసేది సుషుప్తిలో చైతన్య రూపంలో ఉండేది మనలో ఉన్న తెలివి అనే జ్యోతియే ఈ ఆత్మజ్యోతి లేనిదే సూర్యుడికి కాంతి ఉందని చెప్పలేం వెలుగు స్వభావం ఇలా ఉంది చీకటి స్వభావం ఇలా ఉంది అని చెప్పగలిగింది ఆత్మజ్యోతియే ఈ శ్లోకం రెండవ వాక్యంలో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఈ మూడు ఒకటే అంటున్నాడు అనగా ఒకే చైతన్యమే తెలుసుకునేవాడు ప్రమాత తెలుసుకునే విధానం ప్రమాణం తెలుసుకోబడేది జ్ఞేయం అని మూడు రకాలుగా ఉంది పైవాక్యంలో జ్ఞానగమ్యం అంటే జ్ఞానఫలం అనగా తెలుసుకునదగినది ఒకే చైతన్యాన్ని వివిధ దృష్టి కోణాల్లో చూపించి చెప్పాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా క్షేత్రాన్ని జడ ప్రకృతిని జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు भावल्ल की वस्ता अलग भक्त ने अर्दाड़ी अर्थं मद्भापद्यति क्षेत्र ज्ञेक्त स భాయోపద్యతే ఇంత బ్రహ్మాత్మభావం వచ్చిన తర్వాత జీవన్ముక్తుడు ప్రతి ప్రాణిలో ఉన్న చైతన్యం నేనే అనే భావనలో ఉంటాడు అదే సర్వాత్మ భావం అహం అనేది లేని భావం ప్రకృతి పురుషుడు తర్వాత ఐదు శ్లోకాల్లో పంతొమ్మిది నుండి ఇరవై వరకు ప్రకృతి పురుషుడు గురించి చెప్పబడింది ఇది ముందు అధ్యాయాల్లో వేరే మాటల్లో చెప్పినదే పరా అనగా క్షేత్రజ్ఞుడు అనగా పురుషుడు అనగా జీవుడు అపరా అనగా క్షేత్రం అనగా ప్రకృతి అనగా జగత్ ఈ రెండు అనాదులు అనగా ఆది లేనివి మాయాశక్తితో పాటే వచ్చినవి వీటితో పాటే సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు వచ్చాయి పురుషం చైవ ఉభావపి విద్ధి ప్రకృతి ప్రకృతిలో పై సత్వము రజస్సు తమసు అనే మూడు అంశాలు ఉన్నాయని వాటి సామ్యావస్థ లేదా సమతౌల్యం లేదా ఈ కులిబ్రియం మారినప్పుడు సృష్టి అని వేదాంతుల ప్రతిపాదన పంచభూతాల పరిణామంగా ఐదు జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి అనగా భూమి పరిణామంగా ఘ్రాణేంద్రియము ముక్కు వెలుతురు పరిణామంగా కన్ను ఇలా మిగతా ఇంద్రియాలు ఏర్పడ్డాయి వాటితో పాటు మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా పనిముట్ల వీటిని కరణాలు అంటారు ఈ కరణాల సమూహం ఒక కార్యం అనగా చేయబడినది ఈ కార్యానికి కారణం ప్రకృతి కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతేఖదుఃఖాృత్వే హేతురుచ్యతే మరి పురుషుడెవరు పురుషుడనగా అహంతో ముడిపడిన జీవ ఈ సత్వ రజస్తమో గుణాల ఫలితంగా వచ్చిన సుఖం దుఃఖం మొదలైన వాటిని తన అనుభవాలుగా భావిస్తుంటాడు ఇలాగా జీవచైతన్యం లేదా పురుషుడు సుఖదుఖాల భోక్త అని పిలువబడతాడు ఇరవై శ్లోకం తన సుఖ దుఃఖాలుగా భావించడానికి కారణం అవిద్య అజ్ఞానం దీన్ని తత్వ విచారం ద్వారా తొలగించుకోవాలి ప్రకృతి గుణాలను చైతన్య గుణాలుగా భావిస్తూ అధ్యాస చేస్తూ సూపర్ నేను సుఖీ దుఃఖీ అని భావిస్తుంటాడు ఈ గుణాల ప్రభావం వల్లనే మంచి లేదా చెడు పనులు చేయడం వాటి ఫలితంగా మంచి లేదా చెడు జన్మలు జంతు క్రిమి కీటకాది జన్మలు పొందడం జరుగుతుంది కారణం ప్రకృతితో అనగా జడమైన అంతఃకరణతో తాదాత్మ్యం గలవాడై అలా భావిస్తున్నాడు అని శ్లోకం చెబుతుంది కర్త కర్మ క్రియా అన్నీ బ్రహ్మయే శరీరంలో జరిగే వివిధ కార్యాలకు కర్త కర్మ క్రియా భగవానుడేనని తర్వాతి శ్లోకం ఉపద్రష్టానుమంత భర్త మహేష్ శరీరంలో ఉన్న పర బ్రహ్మయే సాక్షిగా ఉండేవాడని అనుమతించేవాడని పోషకుడని భోక్త అని మహేశ్వరుడని పరమాత్మయని చెప్పబడుచున్నాడు అని తాత్పర్యం అనగా అన్ని వేషాలు ఒకే చైతన్యంలో కనిపించేవే నాలుగవ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవిహీ నాలుగు ఇరవై నాలుగు అన్నట్లు కర్త కర్మ క్రియాకరణం అన్నీ ఆ ఉపద్రష్ట అనగా సాక్షి చైతన్యం లేదా అంతఃకరణాన్ని ప్రతిఫలింపచేసే చైతన్యం అనుమంత అనగా అనుమతించేవాడు అనగా ధర్మ కార్యాల్లో స్వేచ్ఛగా ప్రవర్తింపచేసేవాడు భక్త ఆ భావాలన్నింటికీ అధిష్టానం దేనిపై ఆధారపడి ఉన్నాయో ఆ తత్వం భోక్త ఈ కార్యాలన్నీ చైతన్యస్వరూపమైన ఆత్మలోనే లయిస్తున్నాయని అర్థం ఇలా జడం చేతనం ప్రకృతి పురుషుడు అని వివేకంతో తెలుసుకోగలవాడు लोकन लो अन्नी कार्या कर्मयोगी अने अर्थम अत की पुनर्जन्म उत्ति पुषं प्रकृति गुण सहथ वर्तमानी स न भूयते अनग अतन कर्मल జ్ఞానంచే దగ్ధమవుతాయి సాధన మార్గాలు ఇరవై ఐదు ఇరవై ఆరో శ్లోకాలలో ఆత్మదర్శనానికి సాధనాలుగా ఈ క్రింది మార్గాలు చెప్పబడ్డాయి ఒకటి ధ్యానయోగం మనస్సును పరమాత్మపై నిలిపి ఒకే తీరుగా ఆలోచన ప్రవాహం ఉండేటట్లు నియంత్రించి ఉండడం ఇది మనస్సు యొక్క నిశ్చరత్వానికి సహాయపడుతుంది రెండు కర్మయోగం ఇది పై అధ్యాయాల్లో వివరింపబడింది ఇది చిత్తశుద్ధి అనగా మనస్సు నిర్మలత్వానికి సహకరిస్తుంది మూడు జ్ఞానయోగం పై అధ్యాయాల్లో వివరింపబడింది ఈ మూడు వేరువేరు మార్గాలు కావు ఒకే మార్గంలో వివిధమైన మెట్లు కర్మయోగం మొదటి మెట్టు తర్వాత ధ్యానయోగం తర్వాత జ్ఞానయోగం వేదంలో కూడా కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ అని మూడు కాండలను చెబుతారు అవి ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి కర్మయోగం ధ్యానయోగానికి బహిరంగ సాధనమని ధ్యానయోగం జ్ఞానానికి అంతరంగ సాధనమని ఆరవ అధ్యాయంలో గమనించాం కాబట్టి ఇవన్నీ ఒకే మార్గంలోని వివిధ దశలు ధ్యానయోగం కర్మయోగం ఈ రెండూ కూడా బ్రహ్మజ్ఞానానికి స్వతంత్రంగా సాధనాలు కావు పరంపరగా మోక్షానికి సహకరించేవి అని కూడా పై అధ్యాయాల్లో గమనించాం ఇవన్నీ చేయలేని వాళ్ళు కర్మనిష్టలో ఉన్నవాళ్ళు సత్కర్మలు చేస్తున్నవాళ్ళు చాలామంది వారి గతి ఏమిటి అంటే వారు కూడా శ్రుతుల్లో ఉన్న ఉపదేశాలను వింటూ క్రమక్రమంగా ఏదో ఒక మార్గంలోకి వచ్చి అజ్ఞానాన్ని అతిక్రమిస్తారు అన్యవంత శ్రువాసతే మృత్యుం శ్రుతిపరాయణ వీళ్లని శృతిపరాయణా అన్నారు శృతుల్లో చెప్పిన దాన్ని విని కర్మ చేసేవాళ్ళు గొప్ప ఆలోచనాపరులు కారు అయినా వీరు క్రమంగా సన్మార్గంలోకి వస్తారు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం అధ్యాయం సారాంశం చివరి శ్లోకాల్లో చెప్పబడింది ప్రపంచంలోని చేతనాలు అచేతనాలు అన్నీ కూడా క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగంతో ఏర్పడినవే सत्वम भरतर्षभा। किंचितिवस्थंगम क्षेत्रज्ञुड़ अत अटंगमेला చైతన్యానికి అవయవాలు లేవు అవయవాలుంటేనే ఏదో ఒక సంబంధం కుదురుతుంది అందువల్ల ఇక్కడ సంబంధం అంటే ఒకదాని ధర్మాలు వేరొకదానిపై భావించుకోవడం అనేదే సంబంధం ఈ భావననే అధ్యాస అని పైన చూశాం అంతఃకరణం జడం దీని ధర్మాలను చేతనమైన జీవునికి సంబంధించినవిగా భావించడం వల్ల ఈ సంబంధం పాముకి దానిపై భ్రమ వల్ల కనిపించే త్రాడుకి ఉన్న సంబంధం జ్ఞానం వల్ల తొలగిపోయేది ఇదే భావం తర్వాతి శ్లోకంలో చెప్పారు సమంభూ తిఠంతం పరమేశ్వరం వినశ్యనశ్యంతంశ్యతి సమస్త సమస్తభూతాల్లో సమంగా ఉంటుంది బ్రహ్మ సమమంటే పరిణామం చెందనది నశించే శరీరాలతో ఇది నశించదు ఘటాలు ఎన్ని నశించినా ఆకాశం నశించనట్లు సమం అనగా బ్రహ్మ అనే భావాన్ని ఐదవ అధ్యాయంలో సునిచైవ స్వపాతే ఐదు పద్దెనిమిది అనే శ్లోకంలో తెలుసుకున్నాం ఆత్మహత్య తర్వాతి శ్లోకం ఆత్మహింసను గురించి చెబుతుంది అన్ని ప్రాణుల్లోనూ ఉన్న పరమేశ్వరుని సమంగా చూడగలిగినవాడు వాడు తన ఆత్మను తాను హింసించడు సమం పశ్యివత్రమే నీనస్మానం తోతి పరాం గతిం ఆత్మను హింసించడమేమిటి ఆత్మను అనాత్మగా చూడడం జడానికి ఉన్న గుణాలను దీనిపై భావించడం హింసించడం అంటే ఇదే ఇలా చేసినవాణ్ణి ఆత్మహనుడు ఆత్మను హింసించినవాడు అంటుంది గీత ఆత్మను ఎరుగకపోవడమే ఆత్మహత్య ఇదే పదాన్ని ఈశావాస్యోపనిషత్తు కూడా ఏకేచాత్మహనో జనా మూడవ మంత్రం అనే మంత్రం దో చెబుతుంది ఈ ఆత్మహనుడైన జనుడు ఆసురీలోకాలకు అంటే అధోలోకాలకు వెళతారని పై మంత్రం చెబుతుంది ఈ ఆత్మ అకర్త అని తరువాతి శ్లోకం ప్రకృత్యైవర్మాణి క్రీయమాణాన్ని సర్వశ్యథాత్మానమకర్త స పశ్యతి కర్మలన్ని ప్రకృతితో చేయబడేవే అనగా గుణాల ప్రభావంచే చేయబడేవే ఈ విధంగా ఆత్మను అకర్తగా చూసినవాడు సరైన సాధకుడు ప్రాణులు వేర్వేరుగా ఉన్నా వీటన్నింటియందు ఆత్మ దాని భూతాల ఉత్పత్తి వికాసం అని తెలుసుకున్నవాడు బ్రహ్మగానే అవుతాడు యథాభూత भावमे ब्रह्मा तदा तथे संप्रीमे अने उपनिषद्वाक्यम दीनने आत्मास्थ शरी उपाधि कलद అనాదివార్గుణీస్థోయ్య ఉపాధి ఉన్నది కావున మనం ఆత్మను ఊహించగలుగుతున్నాం ఉపాధి లేకుంటే వట్టి చైతన్యంగానే ఉండేవాళ్ళం ఉపాధి ఆత్మకు ఉపలబ్ధి స్థానం అనగా దొరికే స్థరం చైతన్య ప్రతిఫలనం రిఫ్లెక్షన్ ఇక్కడ ఉన్నది అని తెలుసుకునే స్థానం ఆకాశంలో కాంతిని నేరుగా చూడలేం అది ఏదైనా అద్దంపై లేదా వస్తువుపై ప్రతిఫలించినప్పుడే కాంతిని చూడగలం అలాగా అంతఃకరణంలో ప్రతిఫలించడం వల్లనే చైతన్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం తర్వాతి శ్లోకంలో उदाहरण ये क्षेत्री भारत सूर्युड़ला लोकानता प्रकाशिंपचे అలాగే క్షేత్రి అయిన పరమాత్మ అన్ని దేహాలను ప్రకాశింపచేస్తున్నది క్షేత్రం కలది క్షేత్రి పైన చెప్పినట్లు క్షేత్రం ఆత్మను వెతికి పట్టుకునే స్థానం ఈ విధంగా క్షేత్రం జడమైన ప్రపంచం క్షేత్రజ్ఞుడు చేతనం అనే రెండింటి భేదాన్ని జ్ఞానచక్షువుతో చూడడం దీనితో పాటు ప్రకృతి ఎలాగ మోక్షం పొందుతుందో అనగా అవిద్య వల్ల చైతన్యంలో ఆభాసగా కనిపించేదే ప్రకృతి అని తెలుసుకోవడంతో అది తొలగిపోతుంది తెలుసుకున్నవాడు పరమాత్మను పొందుతాడు మాయా అనగా ప్రకృతి దీనికి ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్ అని పైన తెలుసుకున్నాం జ్ఞానం వల్ల అది బ్రహ్మలోనే లయమవుతుంది ఈ విధంగా జీవుడు జడం అని రెండు రూపాలుగా కాకుండా ई रेडू परमात्म चैतन्य लयमयेवेन ग्रह्च्याांशेक्षेत्रोरव ज्ञानचुषा भूत प्रकृति मोक्षा पर